ప్రవిలాపన చందాలి లీనమవటం అంటే ఏంటంటే లేకుండా పోవాలి అంటే నీళ్ళల్లో పంచదార వేసినా ఉప్పు వేసినా కరిగిపోతుంది ఇది లీనమే కానీ ఆవిరి పెట్టినప్పుడు మళ్ళీ పంచదార కానీ ఉప్పు కానీ కళ్ళుగా బయటపడుతుంది కానీ కరిగి కరిగిపోవాలి కానీ మళ్ళీ పునరుత్పత్తికి దా పునరుత్పత్తి జరగకుండా ఉండటానికి ప్రవిలాపన అని పేరు దీనికి ఎలం రాజు శ్రీనివాసరావు గారు పెట్టిన పేరు ప్రవిలాపన ఆ విధంగా అహం బ్రహ్మలో ఉన్నటువంటి వాడు బ్రహ్మనిష్టలో ఉండగా ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే అటువంటి బ్రహ్మములో లీనం కోసం ఈ నేను అనేటువంటి వాడు అహం బ్రహ్మలో ఉన్న అహం అనేటువంటిది ప్రవిలాపన జరగటమే ఈ మధ్యలో జరిగేది కర్మయోగము ఇదంత అంతరా అంతరార్థం చెప్పారు చూడండి బ్రహ్మనిష్ట నుంచి బ్ర అద్వైతం సిద్ధించడానికి మధ్యకాలంలో ఉన్నటువంటిది కర్మయోగంట బ్రహ్మమున లీనమై శ్వాసయు సంకల్పములను అణగిన పెమట శ్వాసకి సంకల్పానికి అవినాభావ సంబంధం ఉంది శ్వాస కేవల కుంభక యోగంలో ఉంటే మనసు నిస్సంకల్పంగా ఉంటుంది శ్వాస ఉచ్వాసగా ఉన్నప్పుడు బాహ్య ప్రా ప్రాపంచిక విషయాలు లోపలికి తీసుకోవడం జరుగుతుంది శ్వాస నిశ్వాసగా వదిలినప్పుడు ఆ తీసుకున్న విషయాన్ని వదిలేసి మళ్ళీ ఉచ్వాసలో కొత్త విషయాన్ని తీసుకోవడం దీన్నే సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం అంట కనుక శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న సేపు సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ సంకల్ప వికల్పాలు వస్తున్నంతసేపు మనసు పనిచేస్తూ ఉంటుంది మనసు పని చేస్తున్నంతసేపు మనోవృత్తులు ఉంటాయి మనోవృత్తులు ఉన్నంత వరకు అజ్ఞాన వృత్తులుగా బహిర్ముఖంగా ఉంటాడు బహిర్ముఖంగా ఉన్నంత వరకు అది బంధమే కనుక శ్వాస సంకల్పం నిస్సంకల్పం అవ్వాలి వికల్పం నిర్వికల్పం కావాలి శ్వాస కేవల కుంభక యోగం కావాలి ఇవన్నీ జరిగినప్పుడు అతను మైండ్ నాట్ వర్కింగ్ స్టేజ్ కదా ఆ మనసుకే కదా శరీరనేననేటువంటి తాదాత్మ్యత మనసు ఎప్పుడైతే నిస్సంకల్పంగా అయిందో శ్వాసప్పుడైతే కేవలం కుంభకయోగంలోకి వెళ్ళిందో అటువంటి వాడు ఏమవుతాడంటే బ్రహ్మానంద స్వరూపుడు అవుతాడు కనుక ఈ శ్వాస మీద కానీ ఈ మనోనాశ కార్యక్రమం కానీ అమనస్కం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రయత్నం అంతా అభ్యాసం అయితే ఆ ప్రయత్నం బ్రహ్మనిష్ట దగ్గర నుంచి బ్రహ్మములో లీనమయ్యేటువంటి మధ్యకాలంలో జరిగేది జ్ఞానయోగము భగవద్గీతలో మన జ్ఞానయోగాన్ని సాంఖ్య విచారణతోటి చెప్పుకొని ఇది ఆత్మ ఇది అనాత్మ అనుకొని అసలు ఎష్టి సాధనే చేస్తున్నాం కానీ ఒకసారి భగవద్గీత పరిశీలిస్తే బ్రహ్మ అనే అక్కడ ఆత్మ కృష్ణ పరమాత్మ ఆత్మ కృష్ణ పరమాత్మ ఆ మధ్యనే ఉంటుంది దాన్ని మనం ఎష్టి ఆత్మ జ్ఞానంగా అనుభవంగా తీసుకుంటున్నాం కేవలం పిండాండ బ్రహ్మాండాలను అన్నిటినీ జగత్తుని కూడా వదిలేసి నీవు నీవైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి స్థితిలో నీకు ఏ అనుభవం అయితే స్థిరంగా ఉందో అది బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట నుంచి అద్వైతం సిద్ధించేదాకా జరిగేది ఒక ప్రయాణం అనగనక పెట్టేటట్టయితే అది కర్మయోగం ప్రయాణం అనకుండా శ్వాసతో ఒక యోగాభ్యాసం చేయటం ఏదైతే ఉందో శ్వాసతో అనుసంధానం చేసి మనసుని అమనస్కం చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాని ద్వారా అద్వైతం సిద్ధించేంతవరకు దాన్ని జ్ఞానయోగము అన్నారు కాబట్టి సాధారణంగా భగవద్గీతలో కర్మయోగం జ్ఞానయోగం అని మనం అర్థం చేసుకున్న దానికంటే ఇక్కడ చాలా పై స్థితిలో చెప్పడం జరిగింది ఈ శ్రీ భగవద్గీత ఎందలి ముఖ్యమైనటువంటి అభిప్రాయం శ్రీ భగవద్గీత శ్రీ స్వరాజ్య భగవద్గీత అని స్త్రీ అని ఎందుకు పెట్టారంటే ఇది మోక్షప్రదం శ్రీ ఎక్కడైనా మోక్షప్రదం అని తీసుకోవాలి కాబట్టి దీన్ని మనం అవలంబించడం ద్వారా మనకి తిరిగి రాని మోక్షం జరుగుతుంది ఇటువంటి ముఖ్యమైన అభిప్రాయంతో ఈ గ్రంథకర్త ఇక్కడ ఈ గ్రంథం యొక్క వ్యాఖ్యానాన్ని చేపట్టడం జరిగింది వీటి బ్రహ్మానంద స్వరూపంలో ఉండి స్థితికే స్వరాజ్యం పేరు అంటే మనమంతా ఇప్పుడు ఓపెన్ జైల్లో ఉన్నాము మనసు మన ఇష్ట ఇష్టాలంతా కూడా అజ్ఞాన వృత్తులతో ఉంది ఇక్కడ ఇష్టం ఇక్కడ ఇష్టం నెరవేరితే స్వతంత్రం అని ఇక్కడ ఇష్టం నెరవేరకపోతే మనం బద్ధులమని అనుకుంటున్నాం కానీ నిజానికి ఇష్టాయిష్టాలు సంకల్ప వికల్పాలు ఇవన్నీ పునర్జన్మ హేతువుగా ఉండి దానివల్ల శరీరం నేనే తాదాత్మ్యత వచ్చి శరీరము ప్రకృతి సిద్ధంగా ఉండటం వల్ల ప్రకృతి యొక్క గుణాలన్నీ కూడా శరీరంలో ఎప్పుడూ ఉంటాయి దానివల్ల ఆ శరీరానికి ప్రకృతి యొక్క లక్షణాలు ధర్మాలు ఉండటం వల్ల ఈ శరీరానికి అస్థి జాయతే వర్ధతే పరిణమతే చీయతే నశ్యతే అని సడువిధ వికారాలు ఉంటాయి దీనికి వ్యాధి బాధ ఉంటుంది ఇదంతా కూడా ఒక పంచభూతాల నుంచి వచ్చింది ముఖ్యంగా ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథివీ పృథివి నుంచి ఓషధులు